జీవభావన నేను పరిమితుడిని అని కాబట్టి అహంభావన ఉన్నంత వరకు పాపాచరణం సాగుతూనే ఉంటుంది ఎందుకని నీకు భయం ఉంటుంది ఆ భయంలో తప్పు చేస్తావు నువ్వు పరిమితులుగా ఉండడం నీకు ఇష్టం లేదు స్వార్థం ఉంది స్వార్థంలో అనేకమైనటువంటి తప్పులు జరిగిపోతాయి గురువు దగ్గర పోతే గురువు కూడా తప్పు చేస్తాడు ఎందుకని స్వార్థం స్వార్థం ప్రతి ఒక్కరిని ఉపయోగించుకోవాలి ప్రతి ఒక్కరిని ఉపయోగించుకోవాలి దేనికి దేనికి నువ్వు తృప్తి పడ్డానికి ఎక్కడ పడతారు కాబట్టి ఈ భావన పోనంత వరకు పాపాచరణం ఉంటుంది అండర్స్టాండ్ అహంభావన పోనంత వరకు పాపాచరణం ఉంటుంది నిషిద్ధ కర్మాచరణం ఉంటుంది అహంభావన పోయింది అనుకోండి ఇంకా పాపాలు లేవు పాపాచరణం లేవు ఎందుకని పాప కారణం అహంభావన గనక పాప కారణమే ఎప్పుడైతే లేకుండా పోతుందో కార్యం జరిగేందుకు అవకాశం లేదు గనక అహం అహంభావన నేను నేను పరిమితుణ్ణి నేను పరిచ్ఛునుణ్ణి అనేటువంటి భావన కనుక పోతే ఆ తరువాత అహంభావన పోతే పాపం జరిగేందుకు అవకాశం లేదు అందువల్ల మహాత్ములు సాధువులు పుణ్యాత్ములు వాళ్ళ దగ్గర ఎప్పుడూ ఏ విధమైనటువంటి పాపం జరిగేందుకు అవకాశం లేదు కారణం ఇది ఓకే ఇకపోతే స్వామీజీ అహంభావన పోవాలి పోవాలి ఎట్లా పోతుంది అహంభావన ఎలా పోతుంది అహం స్వరూపం ఏంటో తెలిస్తేనే అహంభావన పోతుంది నేను పరిమితుణ్ణి అనుకుంటున్నావు అది యథార్థమా చెప్పండి కాదు నేను పరిమితుణ్ణి కాను నేను పరిచ్ఛినుణ్ణి కాను నేను తృప్తి లేని వాడిని కాను నేను సత్య రూపుణ్ణి నేను జ్ఞాన రూపుణ్ణి నేను అనంత స్వరూపుణ్ణి సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ తత్ అహమేవా అది నేనే కదూ ఇంకా మీకు డౌటా తైత్రీయమైన తర్వాత బ్రహ్మవిధాప్నోతి పరం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అది నివే ఈ భావన కలిగిపోయింది అనుకోండి నేను జ్ఞానస్వరూపుణ్ణి నేను సత్యస్వరూపుణ్ణి నేను నిత్యతృప్తోహం నేను పరిచ్ఛునుని కాదు నేను పరిమితుణ్ణి కాను ఇదే జ్ఞానం ఇది ఆత్మ జ్ఞానం మనం అందరము తెలుసో తెలియకో ఆశించేటువంటి పరమ పవిత్రమైనటువంటి ఆత్మజ్ఞానం ఈ ఆత్మజ్ఞానం కలిగితే నువ్వు తృప్తి చెందుతావు ఆత్మ ఆత్మజ్ఞానం అనేక శాంతినిస్తుంది పూర్ణత్వాన్ని ఇస్తుంది ఇక్కడే మనిషికి మనుగడకి ఒక పూర్ణత్వం ఈ ఆత్మజ్ఞానానికే మనం అందరం ప్రయత్నం చేస్తూ ఉండేది అందుకని శృతి మందిర ఆత్మజ్ఞానం జ్ఞానం కనుక వింటేనే రావాలి ఇంకొక విధంగా వచ్చేందుకు అవకాశం లేదు కనుక గురుముఖత వింటూ ఉన్నాం స్వామీజీ ఆత్మజ్ఞానం వస్తే స్వరూప జ్ఞానం కలుగుతుంది కనుక అహం స్వరూపం తెలిసిపోతుంది కనుక సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ తెలిసినప్పుడు అహం భావనక లేదు నేను పరిమితుండని ఎందుకంటే నేను అనంతుణ్ణి కనుక మరి అలాంటప్పుడు ఆత్మ జ్ఞానమే కదా మనం కోరుకుంటున్నాం అవును మరి మనం కోరుకున్నది మనకి ఎందుకు రావడం లేదు ఎందుకని రావడం లేదని శుభ్రంగా తెలుసు ఇదంతా మనకు మనసుకు అర్థమవుతుంది ఆత్మజ్ఞానం వల్ల నేను ఆత్మవిధుని అవుతాను బ్రహ్మవిత్ ఆత్మనతి పరం అర్థమవుతుంది కానీ రావడం లేదు ఎందుకని కనుక మనకు అండర్స్టాండ్ మనకు మనము ఆశించేటువంటి జ్ఞానానికి మధ్యలో ఏవో అడ్డుగోడలున్నాయి మధ్యలో ఏదో అవరోధాలున్నాయి మధ్యలో ఏవో ప్రతిబంధకాలున్నాయి అంతే ఇంకేం స్వామిజీ ఆ ప్రతిబంధకాలు ఏవి ఇదిగో గతంలో మనం చేసిన పాపాలు మనల్ని వెంటాడుతూ ఉన్న పాప ఫలితాలు ఇవే ప్రతిబంధకాలు ఇంకేమి ఇవే ప్రతిబంధకా అందువల్ల తపోబి హిక్షణ పాపానా శాంతానా వేతరాగిం ముముక్షుణాం అపేక్షయం ఆత్మబోధో విధీయతే ఆత్మబోధను చెప్పేటప్పుడు శంకరాచార్య స్వామి ఫస్ట్ అని అన్నారు తపో క్షీణ పాపానాం ఎవడైతే తన తపస్సు చేత సమస్తమైన పాపాల్ని ఇంతవరకు చేసిన పాపాలను కడిగేసుకుంటూ ఉండాడు ఆ తరువాత ప్రశాంత చిత్తులు అవుతూ ఉన్నాడు అటువంటి వాటికి ఆత్మతత్వం ఎందుకని అవరోధాలు లేకుండా ఉండడం కనుక మనము మనం ఆశించేటువంటి జ్ఞానానికి మధ్యలో అవరోధాలు ప్రతిబంధకాలు అడ్డుకోవడం ఉన్నాయి అవి మనం చేసినటువంటి పాపాలే లేదు ఇవి అనిష్టాలు ఈ పాపాలు అనిష్టాలు కనుక వీటిని పోగొట్టుకోవాలి మనం ఎట్లా పోగొట్టుకుంటాం పాపాలు సూక్ష్మ ఫలితాలు అవునా స్థూల ఫలితం కాదు సూక్ష్మ కర్మ యొక్క ఫలితం పాపం కాబట్టి అది అదృష్ట ఫలం పాపం అదృష్ట ఫలం కాబట్టి పాపాలు రాకుండా పాప ఫలితాలు రాకుండా నువ్వు ఆపలేవు ఎందుకో తెలుసా పాపం ఎప్పుడైతే చేశామో ఫలితం ఎప్పుడైతే ఉందో పాపం ఎప్పుడైతే సూక్ష్మ కర్మ అయిపోయిందో మానస కర్మ అదృష్ట ఫలం ఏదైతే ఉందో పాప ఫలితం అది అందాల్సిందే గాని దాన్ని ఎవరు ఆపలేరు సాధ్యం కాదు ఆపడము అంటే ధర్మానికి విరుద్ధంగా పోవడం అని అర్థం కర్మయోగమే దెబ్బతింటుంది కనుక పాపాలని ఆపలేము పాపాలుంటే ఆత్మజ్ఞానం రాదు దీసేసి ప్రాబ్లం అర్థమైంది పాపాలని ఆపలేం గనక భాగ్యమనండి పాపాలని తటస్థం చేయాలి న్యూట్రలైజ్ చేయాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది కర్మయోగంలో ఉండే బ్యూటీ గీతలో ఉండేటువంటి అద్భుతమైనటువంటి రహస్యం కర్మయోగ రహస్యం పాపాలని రాకుండా ఆపలేం గతంలో పాపాలు చేసాం వాటి ఫలితాలు వస్తూ ఉన్నాయి నువ్వు ఆపితే ఆదవు తటస్థపరచాలి దాన్ని ఎట్లా తటస్థపరచాలి ఎట్లా న్యూట్రలైజ్ చేయాలి పాప ఫలితం వచ్చినా అది నిన్ను బాధించకుండా అక్కడ ప్రసాద మనస్తత్వం మనం తీసుకున్నాం కానీ ఇక్కడేమిటంటే పాపము అనేటువంటిది అదృష్ట ఫలం గనక బాగా పాపం అనేది అదృష్ట ఫలం గనక దానిని తటస్థపరచడానికి ఇంకొక అదృష్ట ఫలంతోనే చేయాలనే కానీ ఎందుకంటే సూక్ష్మం గనక సూక్ష్మ ఫలితం గనక దానిని తటస్థపరచాలి అంటే అదృష్ట ఫలాన్ని తటస్థపరచాలి మరొక అదృష్ట ఫలంతోనే తటస్థపరచాలి కానీ మరొక మార్గమే లేదు స్థూల ఫలితంతో సూక్ష్మాన్ని ట్యాకిల్ చేయలేము ప్రార్థమైందే అదేమిటి స్వామీజీ అదేమిటి నాకేమో పాప ఫలితాలు వస్తున్నాయి వాటిని ఆపాలి వాటిని ఆపాలంటే అది అదృష్ట ఫలం సూక్ష్మ ఫలితం ఆ సూక్ష్మ ఫలితాన్ని అదృష్ట ఫలాన్ని ఆపడానికి మరొక అదృష్ట ఫలం అంటున్నారు మీరు అదేంటో చెప్పండి దయ పరమాత్మ కృప ఇక్కడ ఈశ్వర కృపర్ మరి ఈశ్వర కృప కనుకొస్తే ఈశ్వర అనుగ్రహం కనుక ఏర్పడితే భగవంతుని దయ కనుక మన మీద పడితే అక్కడ ఈ పాపాలు ఉంటాయి ఈ పాపాల ఎఫెక్ట్ మన మీద ఉండదు వాటిని తటస్థపరిచేటువంటి అవకాశం ఉంటుంది కనుక పరమాత్మ దగ్గర నుంచి వచ్చేటువంటి సూక్ష్మ ఫలితం అది దయా ఆ దయ రావాలంటే మనం ఏం చేయాలి అచ్చా అలౌకిక కర్మల్ని చేయాలి చూచారా లౌకిక కర్మల్ని చేయడం వల్ల పాపాల వల్ల ఏ పాప ఫలితాలైతే మనకు వస్తున్నాయో వాటిని ఆపడానికి పరమాత్మ యొక్క కృప భగవంతుని యొక్క కరుణ దయ కావాలి గనక అది అదృష్ట ఫలం కావాలి ఆ అదృష్ట ఫలంతోనే దీన్ని అదృష్ట ఫలితాన్ని తటస్థం చేయాలి న్యూట్రలైజ్ చేయాలి అలాంటప్పుడు ఏం చేయాలని తెలుసా భగవంతుని యొక్క కరుణని దయని పొందాలి భగవంతుని యొక్క దయ పొందాలంటే ఏం చేయాలి అలౌకిక కర్మలు పరమాత్మకు సంబంధించినటువంటివి చేయాలి అవేంటవి పూజ జపం ధ్యానం స్వాధ్యాయం సంకీర్తన ఇవి స్థుతులు స్తోత్రాలు ఇవి ఏవైనా చేశావనుకో వీటికి ఫలితం ఏమిస్తాడు అయ్యా నేను విష్ణు సహస్రనామ పారాయణం చేశాను ఓకే ఏం ఫలితం ఇస్తాడు విష్ణు సహస్రనామ ఫలితం సంతానోత్పత్తి అని ఉందాడన్నా ఇదే గనక అయితే సన్యాసం విష్ణు సహస్రనామ పారాయణం చేస్తాను వాళ్ళ కర్మే ఇదే గనక యదార్థమైతే గృహస్థులు కూడా ఎనభై వచ్చిన వాళ్ళు చేస్తా ఉండరు వాళ్ళకి ఎక్కడ సంతానోత్పత్తి ఇప్పుడు అర్థమైంది మీకు ఎప్పుడైతే మనం అలౌకిక కర్మ చేశామో భగవత్ సంబంధమైన కర్మలు చేశామో వాటికి ఫలితాలు లౌకికాలు కానీ కావు గనక అలౌకికమైనవే గనక అలౌకికమైనటువంటిది ఏంటి దయా దయా భగవంతుడు దయని రిలీజ్ చేస్తూ పోతాడు కాబట్టి భగవంతుడిని స్థుతించడం వల్ల దయ మనకు లభ్యమవుతుంది నువ్వు ఎంత స్థుతిస్తే అంత లభ్యం అవుతుంది అటువంటి స్థుతుల్లో అద్భుతమైనటువంటి స్తోత్రం రుద్రం వేదం లేదు స్వామీజీ మళ్ళీ రుద్రానికి వెళ్తారేమో నాకు చిన్న సందేహం ఉంది ఏముంది నీకు భగవంతుణ్ణి స్తోత్రం చేయడం అంటే ఏంటి పొగటం నాయన స్థుతించడం నువ్వు అట్లా ఇట్లా దుర్ముకి దుందుబి నల పింగళ చైత్రం వైశాఖం చేష్టం ఆశాడము నీ ఇష్టం స్వామిజీ ఒక్క మాట వినండి భగవంతుణ్ణి స్థుతించాలంటున్నారు కదా పొగడాలని ఆయనకు అవసరమా మనం ఈ ప్రపంచంలో కొందరి పొగిడితే మన పనులు అవుతాయి అందువల్ల ఏదైనా ఉద్యోగాన్ని పోగానే సార్ మీరు ఏమిటి సార్ మీరు ఏమి మీ కోటు సార్ కోట్ లేదనుకోండి మీ కుక్క సార్ మరి కోటికి కుక్కకి ఏంటో సమాంతరం ఏదో ఒక విధంగా అతను పొగిడితే పనులు అవుతాయి ఇది లౌకికంగా ఉంది స్వామిజీ భగవంతుడి విషయంలో కూడా ఆయన్ని స్థుతిచ్చి విష్ణు సహస్రనామం అంతా ఏంటి అసలు ఈ నమ్మక ఏంటి ఈ రుద్రం ఒకటవే నువ్వు అలాంటి వాడు ఇలాంటి వాడు ఇలాంటి వాడు ఎవరి ఇంత పొగిడితే ఆయన దయ అంటే పొగడకపోతే లేదు ఇది ఏంటి చూడు అసలు భగవంతుణ్ణి మనం స్తుతించగలమా ఇది నా క్వశ్చన్ భగవంతుణ్ణి స్తోత్రం చేసే కెపాసిటీ మనకుందే పక్కింటి వాళ్ళు కొంప కోల్చాలంటే చేయగలం గాని భగవంతుణ్ణి స్తుతించడం భగవంతుణ్ణి స్తోత్రం చేయడం ఓ ఇవంత ఈజీ టాస్క్ అది ఏం చేస్తావు చెప్పు కమా భగవంతుడు నువ్వు స్తున్నావు ఏంటి నువ్వు పొగడేది భగవంతుని కా చెప్పే భగవాన్ అది ఆయన తెలియదా ఇంకేంటి నువ్వు పొగడేది హే సర్వవ్యాపి చూడండి హే సర్వజ్ఞ హే సర్వాంతర్యామి ఇది నువ్వు పొగడ్డావు అంతే కదా భగవంతుడు సర్వజ్ఞనుడు సర్వవ్యాపి సర్వాంతర్యామి అని నువ్వు పొగుడుతున్నావు భగవంతుడిని దీనికి ఆయన హే హే అని నీకు దయ ఇవ్వడమా ఎందుకని నవ్వుకుంటాడు ఇప్పుడు చిన్నపిల్లవాడు ఇప్పుడు మీ దగ్గర చిన్న చిన్న పిల్లలు ఉన్నారు వెనక వాళ్ళు వచ్చిన తర్వాత అంతా నా దగ్గరకు వచ్చి అంకుల్ నువ్వు బాగా చెప్పావు అన్నాడు అనుకోండి ఎందుకంటే ఈ పెంకులే ఎక్కడ పడినా అన్నాడు అనుకోండి నేనేం చేస్తాను బుబ్బి తబ్బిబ్బులు ఎందుకని వాడేది పోస్ట్ ఆఫీస్ ఎంత నేను చెప్పేది వాడికేమో అర్థమైంది మీకెంత అర్థమైందో అర్థం కాక నేను చస్తుంటే అదే పనిగా చూస్తే అర్థం ఎరేటి అంటుండ అదే పనిగా నేను చూశాను అనుకుంటానన్నా అంతే మరి ఆ చిన్నపిల్లాడికి ఏమర్థం అది వాడు నన్ను మీరు బ్రహ్మాండంగా పూడారంటే చెప్పారు స్వామీజీ అంటే నేను అందరి దగ్గరికి వెళ్ళి ఆ పిల్లవాడు మెచ్చుకున్నాడు నా జ్ఞానమే జ్ఞానం అప్పుడు అందరూ అంటారు నీ కర్మే కర్మ మా కర్మే ఎందుకంటే ఇప్పుడు సర్వజ్ఞ సర్వవ్యాపి అన్నావు అనుకో సర్వవ్యాపి అంటే ఏంటి నీ తెలిసి పిలుస్తున్నావు లేకపోతే ఎవరో రాస్తే చదువుతున్నావు సర్వవ్యాపి అంటే అంతటా వ్యాపించి ఉండేవాడు అని అర్థం అంతేనా సర్వం వ్యాపించి ఉండేవాడు సర్వజ్ఞ అంటే అంతా తెలిసినవాడు అని అర్థం అది కదా అసలు సర్వం అంటే ఏంటి చెప్పు కమా ఇది ఇది మాత్రం మూడు మూడల తొమ్మిది తొమ్మిది రా చెప్తారు ఇది సర్వం అంటే విదితం అవిదితం విదితం అంటే తెలిసింది అవిదితం అంటే తెలియంది కాబట్టి సర్వం పదం ఎప్పుడు సర్వం అంటే విదితం అవిదితం మనం అంటాం ఆయనకి సర్వం తెలుసండి ఇది అర్ధరహితమైన మాట సర్వం అంటేనే నీకు తెలిసింది నీకు తెలియంది ఏం తెలుసు నీకు నువ్వు ఆ పార్టీలో ఉన్నావు అది నీకు తెలుసు అది మునగతుంది తేల్తు రేపు అది నీకేం తెలుసు సరే ఇక్కడ ఏమున్నాయో నీకు తెలుసు అనుకుంటాం ఇప్పుడు మన భూమిలో భూ ప్రపంచంలో ఉన్నవన్నీ మనకు తెలియదు ఎందుకని అసలు మన ఇంట్లో వస్తూనే మనకు కొన్ని జ్ఞాపకం ఉండదు అలాంటప్పుడు ఈ భూప్రపంచంలో అన్నీ ఏమేమి ఉన్నాయో మనకేం తెలుసు మరి అంగారాగ్రహంలో ఏముందో నేను చెప్పమంటే నువ్వేం చెప్తావు ఆ తర్వాత ఏమేమి ఉండదు అసలు సైన్స్కే అందడం లేదు నీకు తెలిసింది నీకు తెలియకుండా ఏదైతే ఉందో అదంతా కలిపి సర్వం ఇప్పటి వరకు మెడిసినల్ గా మనకు కొంత నాలెడ్జ్ ఉంది మెడికల్ సైన్స్ అడ్వాన్స్ అయింది కనుక ఇంకా మెడికల్లో మనం చూస్తే మెడిసిన్ సైడ్ ఇంకా రీసెర్చ్ జరుగుతూ ఉంది అంటే ఈ రీసెర్చ్ ఎందుకు జరుగుతా ఉంది ఇంకా తెలుసుకోవాల్సింది ఉంది కనుక అది కూడా తెలిస్తేనే నీకు పూర్ణం కాబట్టి ఏ సబ్జెక్ట్లో కూడా మనకు పూర్ణంగా నాలెడ్జ్ లేదు అందుకని సర్వము అంటే తెలిసినది తెలియనిది కలిపి సర్వం అంతేనా ఇప్పుడు తమరు భగవంతుణ్ణి హే సర్వవ్యాపీ అంటే సర్వంలో ఉండేవాడు సర్వం అంటే ఏంటే నీకు తెలిసింది నీకు తెలియని కూడా ఉంది మరి ఆయన సర్వవ్యాపి నువ్వు ఎట్లా నీకు తెలియనిది కూడా ఉంది కదా అంటే నీకు తెలియనిది అతనికి తెలుసా నీ ఉద్దేశమా రుజువు నీకు నీకే తెలియదు అవిదీత ఉన్నది నీకు తెలియంది నీకే తెలియనప్పుడు అతనికి తెలుసా నీకు ఎట్లా తెలుసు అది ఇంకేంటి నువ్వు సర్వజ్ఞాని ఇప్పుడు పోయి సర్వవ్యాపి ఆయన నవ్వుకుంటాడు వీడికి సర్వమే తెలీదు మళ్ళీ నేను వ్యాపించున్నానంటే ఏదో ఎక్కడో పట్టుకొచ్చాడు వీడికి చిన్నప్పటి నుంచి కాపీ కొట్టడం అలవాటు ఇప్పుడు కూడా ఏదో స్వామివారు పుస్తకాలు రాస్తూ ఉంటారు రాయలేని వాళ్ళు అది ఉంటారు అంతేనేమో ఇది కూడా ఓకే అర్థమవుతుంది సర్వవ్యాపి సర్వజ్ఞ ఎక్కడ తృప్తిపడేది భగవంతుడు అసలు మనం సరిగా ఆయన స్థుతిస్తే కదా మనం స్థుతించేది మనకే అర్థం కాకపోయినాయి అర్థమవుతుందే కాబట్టి భగవంతుడు మనల్ని స్థుతించి మనం స్తుతిస్తే ఆయన పొంగిపోయేది ఏమీ కాదు అర్థమవుతుంది భగవంతుడిని నువ్వు నేను ఎప్పుడు అర్థం చేసుకోలేము ఇది ఒకటి అర్థమైతే చాలు భగవంతుడిని మనం అర్థం చేసుకోలేకపోయినా భగవంతుడు మాత్రం మనల్ని మన కష్టాలని మన కన్నీళ్ళని మన దుఃఖాన్ని దుఃఖ నివారణోపాయానికి మనం చేసే ప్రార్థనల్ని అన్నిటిని శుభ్రంగా అర్థం చేసుకోగలడు ఇది తమాషి గొప్ప విషయం అర్థమవుతుంది భగవంతుడిని మనం అర్థం చేసుకోలేము భగవంతుడి మనల్ని అర్థం చేసుకోలేదు కాబట్టి హే భగవాన్ నీ కరుణ నాకు కావాలి ఓకే ఎందుకని గతంలో నేను చేసినటువంటి పాపాలు నా వెంటబడుతూ ఉన్నాయి పాప ఫలితాలు నన్ను చుట్టుముట్టి ఉన్నాయి వీటి మధ్యలో నేను ఆత్మజ్ఞానాన్ని పొందలేకపోతున్నా కాబట్టి నిన్ను ప్రార్థిస్తూ ఉన్నా నాకు ఎంతొత్స ఎంతరాదో తెలియదు ఎందుకని నిన్ను నేను అర్థం చేసుకోలేను కానీ నన్ను అర్థం చేసుకోగలను కనుక నేను నీకు శరణాగతుణ్ణి చూడండి తమస్ నేను నీకు శరణాగతుణ్ణి నీవే నాకు శరణి ఎందుకని రెండవ వాడు లేడు ఈ పని చేయడానికి దయ అనేటువంటి అదృష్ట ఫలాన్ని ఇవ్వడానికి ఇంకోటి రెండవ వాడు లేడు నువ్వు తప్ప నీవే తప్ప ఇత పరం మెరుగ్ అర్థమవుతుంది కనుక నువ్వు సర్వం నువ్వే నువే నువ్వే సర్వవ్యాపి నువ్వే సర్వాంతర్యామి నువ్వే సర్వము తానయినవాడు సర్వము తాన వాడు దేవల ఋషి అనేటువంటి ఒక సాధు ఒక మహాత్ముడు వస్తూ ఉంటే హుహు అనేటువంటి ఒక గంధర్వుడు ఆ మహాత్ముడిని చూసి అవహేళన చేశాడు సరేనా మహాత్ముల్ని కష్టపెట్టడం వల్ల రాగలిగేంత పాపం ఇంకి ఏం చేసినా రాదు వాడు శాపగ్రస్తుడయ్యాడు ఆ గంధర్వుడు హుహు గంధర్వుడు శాపగ్రస్తుడయ్యాడు వాడే గజేంద్రుడయ్యాడు పాపం వల్ల గంధర్వ లోకంలో ఉండేటువంటి వాడు చక్కటి గానం చేసేటువంటి గంధర్వుడు దేవల ఋషిని అవమానపరచడం వల్ల శాపగ్రస్తుడై ఏనుగు రూపాన్ని ధరించి గజేంద్రుడిగా వచ్చాడు చూసారు చేసిన పాపానికి ఫలితం ఇలా వచ్చింది కాని తరువాత సర్వము తానయైన వాడేవాడు అతి కాబట్టి పాపాలందరూ చేస్తారు కానీ పాపాలను కడిగేసుకోవడానికి కొంత పుణ్యం కూడా చేసుకోవాలి అంతేంకండి ఆ పుణ్యం ఉంటే పాపాలను కడిగేసుకుంటాం లేకపోతే పాపాలని పెంచుకుంటాం కాబట్టి ఆ గంధర్వుడు చేసిన తప్పుకి ఆ మహర్షిని అవమానపరిచిన దానికి వాడు భ్రష్టుడై శాపగ్రస్తుడై ఇక్కడ పుటినా కానీ సంస్కారం కావలసినంత ఉంది కనుక పుణ్య విశేషం చాలా ఉంది గనక పుణ్య ఫల విశేషం చాలా ఉంది గనక ఇప్పుడు అనుకుంటూ ఉన్నాడు చూడు నేను ఇట్లా అయ్యాను స్మృతి పూర్వజన్మ స్మృతి కలుగుతుంది నేను గంధర్వుడిని కదా ఈ ఏనుగ రూపంలో ఉన్నాను తీరా వెళ్ళేసిన పానం చేయడానికి వెళ్తే మకరి పట్టుకుంది ఎందుకని దిగాడు కనుక దిగేవాడు ఎవడైనా దిగులు చెందేవాడు ఈ ప్రపంచాల సంస ఆయన సరస్సులో దిగాడు మన సంసారంలో దిగాము ఏమో అంతే సరస్సు ఏదో కాదు సంసారం కాబట్టి అక్కడ ముసలి పట్టుకున్నది ఇక్కడ భ్రాంతి పట్టుకుంది పరీకి ఇప్పుడు ఏం చేయాలా వదిలించుకోవాలి ఏంది వదిలించుకునేది ఏనుగేమో పైకి పోవాలంటుంది ముసలేమో లోపలికి లాగాలంటుంది మనమేమో శృతి మందిరానికి వచ్చి ఇక తరించిపోతాను నేను కొంపలో బాగా అందరూ కలిసి లాగేసా పడేస్తే మళ్లీ వచ్చి మళ్లీ ఎప్పుడు చెప్తారు స్వామి చవండి ఇది వ్యవహారం అది పైకి పోవాలంటే లోపలికి లాగాలంటది చూచింది చూచింది తన శక్తిని ఉపయోగించింది అలాగే పాప ప్రక్షాళనార్థం మన శక్తిని ఉపయోగిస్తే సరిపోదు వాళ్ళని విడని పిలిచాం ఎవరుండరు ఎవరి బాధల్లో వాళ్ళు ఉండరు సుఖాలుంటే అందరు వస్తారు కూడా దుఃఖాలున్నాయనుకోండి ఫోన్ చేసి అడుగుతారు బాగుండవని అర్థమైంది అంతే అదే ప్రపంచం అంటే ఇదే ప్రపంచం దునియా ఉలగం తలో ఇదిలాగే ఉంటుంది అందువల్ల నిస్సహాయ స్థితిలో ఉన్న నన్ను రక్షించేటువంటి దిక్కే ఈ ప్రపంచంలో లేరు గనక నీవే తప్ప ఇత పరం గజేంద్ర మోక్ష సర్వము తానయైన వాడు అటువంటి వాడే నాకు ఇవ్వగలడు ఎవ్వని చే జనించు జగము ఎవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడెందు పరమేశ్వరుడు ఎవ్వడు మూల కారణం వెవ్వడు అనాది మధ్యరయుండెవ్వడు సర్వము తానయైన వాడెవడు వాణిన్ ఆత్మభవన్ ఈశ్వరుని శరణం వేడేదని అయిపోయింది గజేంద్రుడికి మోక్షం అర్థమవుతుంది ఇప్పుడు ఎందుకు తెలుసా పాపం చేసి దుఃఖాన్ని తెచ్చుకున్నవాడు భగవంతుడిని స్థుతించి మోక్షాన్ని దట్ ఇస్ గజేంద్ర మోక్షం ఇది గజేంద్ర మోక్షం కాబట్టి ఎవడీ గజేంద్రుడు పాపం చేసిన జీవుడే గజేంద్రుడు కాదు అందరూ తీవ్రమే దేవతలు కూడా జీవులే కాబట్టి పాపం చేశాడు పాపం వల్ల భ్రష్టుడయ్యాడు శాపగ్రస్తుడయ్యాడు అటువంటి వాడు మళ్లీ భగవంతుని శరణ చూచాడు అలౌకికమైనటువంటి భగవత్ కార్యాలు చేశాడు భగవంతుని ప్రార్థించాడు స్థుతించాడు భగవద్ అనుగ్రహానికి పాత్రుడయ్యాడు ఈ బాధల నుంచి విముక్తుడయ్యాడు ఓకే కాబట్టి పాపాలందరం చేస్తాం వాటిని కడిగేసుకోవాలంటే మార్గం ఏమి ఈ ప్రపంచంలో భగవంతుని యొక్క కృప ఈశ్వరుని యొక్క కరుణ పరమేశ్వరుని దయ దప్ప అది జరగడానికి మనం నిరంతరం సాధనలు చేస్తూ పోవాలి ఇప్పుడు అర్థమైందే కావలసినంత దయ మనకు రావాలి అప్పుడే మన పాపాలన్నీ ప్రక్షాళన పాపాలు ప్రక్షాళనమైనప్పుడు అవరోధాలు లేవు ప్రతిబంధకాలు లేవు అడ్డుకోవడం లేవు గురువు జ్ఞానం ఇస్తాడో నీకు అర్థమైపోతుంది ఎందుకని ఆయన సర్వము తానేవాడు ఒక రాజుగారు ఏమయ్యా నేను ఒక ప్రశ్న వేస్తాను మీరు సమాధానం చెప్పండి చెబితే మీకు ఓ లక్ష రూపాయలు ఇస్తానండి చెప్పండి సార్ అడగండి నేను రాజును మీకు తెలుసు అనుకుంటాను తెలుసు దేవుడున్నాడని కూడా మీకు తెలుసు అనుకుంటాను తెలుసు రాజును నేనున్నానని కూడా మీకు తెలుసు అనుకుంటాను తెలుసు దేవుడు గొప్పవాడా రాజు గొప్పవాడ ఎందుకంటే ఆయన ప్రభు భగవంతుడు కదా హే ప్రభో ప్రభు నేను ప్రభు ఆయన గొప్పవాడా నేను గొప్పవాడా చెప్పమని ఈ రాజు ఒక లిటికంటే అది వాళ్ళకి ప్రజలకు తెలుసు పండితులకు ఇంకా బాగా తెలుసు ఇప్పుడు అనుకున్నారు నోరు మూసుకోవడమే మంచిది ఎందుకంటే ఈ ఫిట్ ఫర్ నథింగ్ ఫెలో అని భగవంతుడి కన్నా గొప్పగా నేను యాడ్ చెప్పేది చెప్పండి గుడ్ ఫర్ నథింగ్ మరి భగవంతుడే గొప్ప అని చెప్పాలి ఇప్పుడు గాడ్ ఈస్ గ్రేట్ వాడు తర్వాత చేజ్ చేస్తాడు ఇప్పుడు సామాన్యుడు కాదు భగవంతుడే గొప్పవాడు చెప్పావా వాడి అహంకారం దెబ్బతినిపోద్ది ఇంకా రేపటి నుంచి ఇంకా మన నువ్వు ఎన్నిక ఎంతకు వచ్చావు నువ్వే పని చేసావు ఎందుకు చేసావు ఎందుకు కూర్చున్నావు ఎందుకు నిలబడి వాడు అనుకున్న లక్ష లేకపోయినా పర్వాలేదు వాడి కక్ష నుంచి మనం బయటపడితే చాలు అని ఎవడూ మాట్లాడాడు ఒక్కడు మాట్లాడే ఈ లోపల సాధువు పోతున్నాడు ఏమైనా మీకేం జ్ఞానం లేదా సాధువు అని అన్నా పిలవడాడు సాధువు వచ్చాడు అందరు వెనక్కిపోతే సాధువు ముందుకు అటువంటి వాడిని సాధువు అనేది ఎందుకంటే ఎవడు తలలే తోకలే తాడు బొంగరం లేదు ఏమైనా పర్వాలేదు గృహస్థులు అట్లా కాదు ఓ నా ఈ ఉద్యోగం పోతే మనకేమని సాధువద్ది కాదు పోంటి పో నారాయణ ఇంకేముంది అందుకని సాధువుని పిలిచాడు అయ్యా నేను ఒక ప్రశ్న వేస్తాను మా వాళ్ళు ఎవరు నువ్వు చెబితే నీకు లక్ష రూపాయలు ఇస్తాను ఆయననే నాకు లక్ష్య ఏమిదే ఎందుకంటే నాకుండేది ఒక్క జోలి ఆ లక్ష్య వేసుకోపోతే నాకు నిద్ర పట్టదు నీకేం కావాలో చెప్పు నేను ఇట్లాగే హాయిగా ఉంటాను కాన్ నేను ప్రభు ఈ ప్రపంచానికి ప్రభు భగవంతుడు ఆ ప్రభువు గొప్పవాడా నేను గొప్పవాడిని నేను సాధువు అన్నాడు ఇదేం ప్రశ్న అండి చిన్న ప్రశ్న వీడెందుకు చెప్పలేకపోయినారు చిన్న ప్రశ్నకుందా నీకు అంతే సాధువుకి ఏదైనా చిన్నదే ఎందుకని వెనక భగవంతుడు ఉంటాడు కనుక సముద్రం మొక్కళ్ళు లోతుంది సాధువుకి అందుకని అన్నాడు అదెంత పని చిన్న పని ఏం పని చెప్పేస్తాను నేను చెప్పే యు ఆర్ గ్రేట్ Clean ball. You are great. Meerae Gopoval. What's the name? How? sais from what we i'll tell you like now. Ask the 사실s of Stalin that I'm a father. No one si tees a fool. hoch to fail for me. I'm not saying that. What's wrong? I never did, because no one time Piet. On that day, రాజుకి ఏం పని లేదు జన్మభూమి లేదు నగ్జలైట్స్ లేదు చేండలం ఏది లేదు హాయిగా ప్రశాంతంగా ఉన్నారు అందువల్ల ఇట్లా వాళ్ళ కాలక్షేపం అర్థమవుతుందే అందుకని ఏ నేను గొప్పవాడిని అన్నావు రైట్ ఎట్లా చెప్పగలిగా సాధువు చెప్పన్నాడు ఏమండి మీరే గొప్పవాళ్ళు దేవుడి కన్నా చూ సాధువు సాధువుతో పెట్టుకోకూడదు బేంచర్ ఎట్లా అంటే చెప్తాడు రాజుగారు మీ రాజ్యంలో ఎవడైనా ఒక పెద్ద నేరం చేశాడు అనుకోండి వాడిని మీరేం చేస్తారు దేశ బహిష్కారం చేస్తారు ఇది మీరు చేయగలరు కదా చేయగలరు కాబట్టి ఎవడైనా చేయకూడదని తప్పు చేస్తే దారుణమైనటువంటి భయంకరమైనటువంటి బ్రహ్మహత్య చేస్తే వాణ్ణి దేశ బహిష్కారం చేస్తారు భగవంతుని చేయమనండి ఎవరైనా దేశ బహిష్కారం ఎందుకో తెలుసా నీ దేశం నీ దేశం శ్రీకాకుళం నుంచి అనంతపురం అనంతపురం నుంచి ఆదిలాబాద్ అయిపోయింది నీ దేశం అర్థమైందే కాబట్టి ఆదిలాబాద్ దాటి చందలో అనుకోండి మహారాష్ట్ర దేశం శ్రీకాకుళం దాటి అట్లా వెళ్ళామనుకోండి వరిసే అయిపోయింది అనంతపురం దాటేట్లేమనుకో బెంగళూరుకి కర్ణాటక అయిపోయింది కాబట్టి నీ దేశం నుంచి బహిష్కరించగలవు ఏడైనా ఎక్కున్నాడు ఇదిగో శివ కాన్ నువ్వు దేశ బహిష్కారం చేయలేడు ఎందుకో తెలుసా సర్వవ్యాపి వండర్ఫుల్ ఐడియా సర్వవ్యాపి ఇక్కడ నుంచి తోసుకోవాలని పోయి నన్ను సముద్రంలో దర్శనం కూడా సముద్రంలో కూడా ఆయనే ఉండేది ఎందుకు గలడందులేడని సందేహము గలదు గల వలదు వల కూడా అవసరంలే నన్ను లాగడానికి ఎందుకని వలదు సందేహము వలదు అంతటా ఉండేటువంటి పరమాత్మ కాబట్టి మీరు ఎవరినైనా బహిష్కరించగలరేమో కానీ పరమాత్మ ఎవరిని బహిష్కరించండి పరమేశ్వరుడికి ఆ శక్తి లేదు అందుకని మీరే గొప్ప అని ఈ చెంప ఆ చెంప సూక్ష్మంగా వాయిస్తే వాడికి అర్థం కాక నిజమే ఆ రాజు అర్థమైందే కనుక సర్వము తానయినవాడు ఇప్పుడు పరమాత్మని ఇప్పుడు నేను అనుకుంటున్నా హే భగవాన్ నువ్వు సర్వము తాను అయినవాడు ఎందుకని శాస్త్రం ప్రమాణం మహాత్ముల యొక్క అనుభవాలు ప్రమాణం కనుక నేను నీకు శరణాగతుణ్ణి నువ్వు నాకు శరణ్యం నాకు ఇంకొక దిక్కు లేరు కనుక భగవాన్ నేను నిన్ను పూజిస్తాను దయ కోసం కర్మ నేను నిన్ను పూజిస్తాను భగవాన్ అర్చిస్తాను నిన్ను ధ్యానిస్తాను నిన్ను స్మరిస్తాను నిన్ను కీర్తిస్తాను నిన్ను స్థుతిస్తాను నీకు నమస్కరిస్తాను నాకు శాస్త్రం తెలీదు భక్తుడు అందంగా తిరిగిపోతాడు భగవంతుడే ఒళ్ళలో కూర్చోవడానికి నాకు శాస్త్రం తెలీదు భగవాన్ ఎందుకని ఎంత శాస్త్రం ఇది ఎన్ని శాస్త్రాలు సనాతన ధర్మం సామాన్యమైంది ఆర్ష విజ్ఞానం ఇవన్నీ నాకు తెలుసు అని ఎట్లా తెలుసు కొన్ని తెలియదు కనుక శాస్త్రం అంతా నాకు తెలియదు కానీ నాకొకటి మాత్రం తెలుసు నాకు శాస్త్రం తెలియకపోవచ్చేమో గాని భగవాన్ శాస్త్రం యొక్క అర్థం శాస్త్రార్థం శాస్త్రతాత్పర్యం నీవే నీవే నీవే అనేది మాత్రం నాకు బాగా తెలిసి అర్థమవుతుంది నువ్వు నాకు దగ్గరగా లేకపోవచ్చు ఈరోజు నువ్వు దగ్గరగా ఉన్నావా దూరంగా ఉన్నావా అనేటువంటిది నాకు సమస్య కాదు నువ్వు నా దగ్గర ఎలా ఉన్నావో నాకు తెలియకపోవచ్చు కానీ భగవాన్ నా దగ్గర పవిత్రమైనటువంటి నీ నామం ఉంది నీ నామం ఉంది ఇది కేంద్ర విషయం రుద్రంలో రుద్రంలో ఇది కేంద్ర విషయం సెంట్రల్ థింగ్ హే భగవాన్ నీ నామం నా దగ్గర ఉంది నువ్వెక్కడున్నావు నా తెలియదు నీ పవిత్రమైనటువంటి నామం మాత్రం నా దగ్గర ఉంది నామి ఉంటేనే కదా భగవాన్ నామం నామి వల్లనే కదా భగవాన్ నామానికి ఖ్యాతి కాదా నామి ఇప్పుడు రాముడున్నాడు ఆయన నామి ఆయన పేరు రామహ రాముడు కాబట్టి రామహ అనగానే మనం దండం పెడుతూ చాలా మంది రాములు ఉంటారు ఇప్పుడు పరశురాముడు అంటే ఈయన దశరథ రాముడు పరశురాముడు ఉంటాడు బలరాముడు ఉంటాడు సాపాటి రాముడు ఉంటాడు వాళ్ళందరూ రారు మన మనసులోకి రామహ అందుకనే హే దశరథి అంటే దశరథుని యొక్క పుత్రుడు రాముడు కనుక రామహ అన్నప్పుడు ఆ పదం వినగానే శివ అనగానే మనం కూడా కృష్ణ అనగానే నమస్కరిస్తూ కాబట్టి ఈ నామానికి ఖ్యాతి ఈ నామం యొక్క వైభవం ఎక్కడిది నామిది నామికి సంబంధించింది ఈ వైభవం కాదా ఇప్పుడు హరిశ్చంద్ర అన్నారు అనుకోండి బాబు హరిశ్చంద్ర అనేటువంటిది నామం కానీ ఈ హరిశ్చంద్రుడు అనగానే బా హరిశ్చంద్రుడా అండి అంటాం ఎట్లొచ్చింది అది ఆ హరిశ్చంద్రుడు వ్యక్తి ఉన్నాడు ఆయన నామి ఆయన వల్ల ఈ నామానికి ప్రసిద్ధి ఆయనకి సిద్ధి దీనికి ప్రసిద్ధి కనుక భగవాన్ నామికి దూరంగా నామం ఉండగలదా నామం ఉండేది నామిని గుర్తు చేయడానికే కదా నామం ద్వారానే కదా నామి తెలియాలి అందుకని నేను నీ నామాన్ని పట్టుకోను అర్థమవుతుంది ఇప్పుడు అర్థం కదా మీకు ఏంటండి మనం ఒక వ్యక్తిని కలుసుకోవాలి ఒక ఊరికి వెళ్ళాము ఎవరినని అడిగాం ఏమండి శంకరనారాయణ గారు వెళ్ళి ఎక్కడండి శంకరనారాయణ గారండి వెంటనే అతను అంటాడు ఏమండి మీకు ఆయనకేమైనా పరిచయం మీరు ఆయన చూసారా నేను ఎప్పుడు చూడలేదండి మరి ఎందుకు అడుగుతున్నారు ఆయన గొప్ప వైయాకరిణిని నేను విన్నాను గొప్ప వ్యాకరణ శాస్త్రవేత్తని నేను విన్నాను ఆయనతో కొన్ని నేను ముచ్చటించాల్సినటువంటి విషయాలు ఉన్నాయి అందుకని శంకర నారాయణ గారితో మాట్లాడడం కోసం నేను వచ్చాను అట్లాగండి అయితే మీరు ఇంతవరకు ఆయన చూడలేదా చూడలేదు ఆహా మిరు చెప్పిన వయ్యాకరిణి శంకరనారాయణ గారి ఇల్లు అది ఇప్పుడు ఇక్కడ నుంచి అతను వెళ్లిన తర్వాత ఆ ఇంట్లోకి వెళ్ళి శంకరనారాయణ గారు ఎవరు ఏంటంటే నేనే నామాన్ని పట్టుకొని పోతేనే నామి తెలిసా సరేనా అతను చూడలేదు మనం అతను ఎవరో మనకు తెలియదు గతంలో చూసిన వాడు కాదు అందుకని హే కృష్ణ హే శివ హే రామ నేను కూడా నేను ఎప్పుడు చూడలేదు కానీ నీ నామం నా దగ్గర ఉంది నామం ఉండేది ఎందుకో తెలుసా నామిని గుర్తు చేయడానికే కాబట్టి నామం ద్వారానే నాము తెలియాలి ఇంకొక మార్గం లేదు కాబట్టి శంకరనారాయణని అతను ఉన్నాడని తెలుసు ఆయన నేము నా దగ్గర ఉంది పేరు మాత్రం ఉంది నామం నామిని నేను చూడలేదు నామాన్ని నేను పట్టుకొని పోతే నామి దగ్గరికి నేను వెళ్ళాను